కిత్తన సంఖ్య ఐదు వందల యాపత్ రెండు తెలిసిన వారీ కింత దేవుడయు కలడన్న చోట హరి కలడటుగానా అందు నింబోయి శ్రీహరినివేదక నేల బుందితోడి రూపూలెల్లా బొరిన తడే కొందరిలో నుండి నుండిచ్చు కోరినట్టివులెల్ల కొందరిలో మాటలాడు కొందరిలోనగును లోన వెలి జూచి పరలోకము వెదకనేల ఏ నెలవైనా వైకుంఠమెదుటే పూని ఒక చోట నిండ పొడసూపును అక్కడనే నానిన వెన్నెల కాసు నానారీతులౌను చొక్కి చొక్కి ఆనంద సుఖము వెదకనేల నేల మక్కువదా శాంతుడైతే మదిలోనదే ఎక్కువతో శ్రీవేంకటేశ్వరుదాసుడనైతి ఒక్కడే మా కిన్నిటికీ ఒడయుడై నిలిచే